అగ్గికి బొగ్గుకు గావత్తు బుజ్జికి జావచ్చు తట్టకు బుట్టకు టావద్దు గడ్డికి బిడ్డకు డావత్తు అత్తకు దుత్తకు తావొచ్చు ఎద్దుకు ముద్దుకు దావొత్తు అన్నకు వెన్నకు నావొత్తు పప్పుకు పావొద్దు సబ్బుకు మబ్బుకు బావత్తు అమ్మకు బొమ్మకు మావత్తు అయ్యకు నెయ్యికి యావద్దు కర్రకు బుర్రకు రావచ్చు తల్లికి పిల్లకు అవ్వకు బువ్వకు వావచ్చు